ముకోవాలి ము సుష్టం అదితం నిరాశం గత సందేహం ముక్త రాజతే నిర్యాగం చేస్తు వా ప్రవర్త నిర్నిమిత్తం ఇర్ధ్యాయు విచేస్త ఇక్కడ ప్రవర్తతే ఎవరు చిత్తము ప్రవర్తించటం లేదో అంటే ఎవరు అంటే జ్ఞాని యొక్క వాడు నిర్ధ్యాయం చే జానరహితంగా కానీ ఏదైనా చేయడానికి కానీ అంటే అక్కడ నిర్జాతం చేష్టం వాతిత్తం ప్రవర్తతే చిత్తం ఎక్కడ ప్రవర్తింపదో నిర్నిమిత్తం ఇదం కింటు ఒకప్పుడు ఈ చిత్తం కూడా నిర్నిమిత్తం నిమిత్తం లేకుండానే నిర్జాతి విచేష్టతే రహితమై ఉంటుంది అదే విధముగా చేష్ట కూడా లేకుండా అనేక రకాలుగా చేస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటంటే ఇది కార్యకారణ సంబంధానికి సంబంధించింది కాదు ఈ కార్యకారణ సంబంధానికి సంబంధించిన విషయంలోనే అతనికి చేయడానికి ఏమీ లేదు ధ్యానం చేయడానికి ఏమీ లేదు అయినప్పటికీ కూడా అది నిమిత్తం లేకుండానే క్రియారహితంగానూ ఉంటుంది అనేక రకాలైనటువంటి క్రియలు కూడా చేస్తూ ఉంటుంది ఎందువల్ల అని చెప్పేసి ఏ చిత్తమున ప్రవర్తే చిత్తం అనేటువంటిది ప్రవర్తించడం లేదు ఇక్కడ చిత్తము అనే పదం వాడాడు మనస్సు బుద్ధి అని వాడలేదు ఇక్కడ చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయమమ్మా చిత్తమునకు మనస్సు అని అర్థం చెప్తున్నారు చిత్తమునకు మనస్సు అని అర్థం చెప్పకూడదమ్మా చిత్తము ఏదైతే వాయువు వాసనతో కలిసిందో దాన్నే చిత్తము ఇక్కడ చిత్తం అని చెప్పేసి చిత్త ప్రవర్తే చిత్త కూడా వాసనలు ఉంటాయమ్మా అలాప్పుడు ఏమవుతుందంటే ఈ చిత్తం అనే పదం వాడినప్పుడు శాస్త్రబద్ధతగా కొన్ని సమస్యలు వస్తాయి వాసన స్థితి లేనివాడు చిత్తం జరిగిన అవుతాడు వాసన స్థితి లేనివాడు చిత్తం జరిగిన అవుతాడు వాసన రహిత స్థితి లేనివాడు చిత్తం కలిగినవాడు ఓకే వాసన రహితం అయితే చిత్తం ఉండదమ్మా అంతేగా వాసన వాయు చేయబడతాయి ఆలోచనలే మనసు ఇక్కడ వాసనలే చిత్తం అవున కాబట్టి ఇప్పుడు ప్రవర్త అని చెప్పేసినప్పుడు చిత్తము అనేటువంటిది వాసనలతో కూడి ప్రవర్తించడం లేదు అని చెప్పుకోవాలి మన అర్థం మనస్సు అని కాకుండా చాలా మంది మనస్సు అని అర్థం ఇస్తారు చిత్తం అనేదానికి తప్పవుతుందమ్మా అక్కడ ఇప్పుడు మనస్సు చిత్తము అని రెండు ఉన్నప్పుడు మనస్సు అనే అర్థం చిత్తానికి పనికి రాదని అర్థం అవుతుందిగా ఇప్పుడు మనస్సు బుద్ధి చిత్తము మనస్సు చిత్తము బుద్ధి అహంకారము అన్నప్పుడు దృశ్యము చేత నియమింపబడేది మనస్సు వాసనల చేత నియమింపబడేది నిర్ణయము చేత నియమింపబడేది బుద్ధి గుణము చేత నిర్మింపబడేది అహంకారము అందువల్ల అహంకారములో మూడు రకాలైన అహంకారాలు ఉంటాయి అంటే శాస్త్ర ప్రక్రియ ప్రకారంగా వెళ్ళినట్టయితే ఒక్కొక్క పదానకారంగా అర్థం చెప్పుకున్నట్టయితే దృశ్యములో ఉండుట లేకపోవటం రెండు ఉంటాయి కాబట్టి మనస్సు సంకల్ప వికల్పాలు కలిగి ఉంటుంది చిత్తముల వాసన వాయువు రెండు ఉంటాయి కాబట్టి వాయువు ఉన్నంత వరకు వాసన కూడా ఉంటుంది మనస్సు నిర్ణయాత్మకమైంది కాబట్టి బుద్ధి బుద్ధి అది స్థిర స్థిరత్వాన్ని సూచిస్తుంది దాని తర్వాత అహంకారం వస్తుంది అహంకారంలో గుణాలు అంటున్నారు మీరు అమ్మా అహంకారం గుణములతో కూడుకున్నది వాసనలు వాసనల నిర్ణయం నిర్ణయం తర్వాత గుణాలు అవును గుణాలతో కాదన్న నిర్ణయం జరిగేది నిర్ణయం నిర్ణయం జరిగిన తర్వాత గుణాలు పనిచేస్తాయా నిర్ణయము జరిగిన తరువాత గుణములు లేకుండా పోతాయి అంటే పనిగా చూసుకుంటే ఇప్పుడు వాసనలతో ముందు వాసనలు ప్రేరేపించడం వల్ల మనసు అంటే కిందకి ఉన్నది మనసు ఒకటే పై నుంచి చూస్తే ముందు గుణ ప్రేరణ కలుగుతుంది వల్ల తర్వాత ఖచ్చితంగా వస్తుంది నిర్ణయం కలుగుతుంది బుద్ధిలో ప్పుడు వాసన చేత ప్రభావితం అవుతుంది ప్రభావితం చేత ప్రభావితం దృశ్యం చేత ప్రభావితం అవుతుంది వాసనలు అప్పుడు మనస్సుకుండే వికల్పాత్మకత వస్తుంది అసలు యాక్చువల్గా చిత్తము చెప్పరు వీళ్ళు చిత్తము చెప్పరు సాంఖ్యంలో చిత్తం లేదు వేదాంతంలో చిత్తం ఉంది యోగంలో కూడా చిత్తం ఉంది సాంఖ్యంలో లేదు సాంఖ్యంలో మనసు బుద్ధి అహంకారమే ఎందుకంటే భూమి గ్రహములు సూర్యుడు ఈ ప్రభావం ఉంటుంది లోపల ఏమ్మా వింటున్నా ఈ భూమి యొక్క ప్రభావం వల్ల మనస్సు ఉంటుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కాబట్టి సంకల్ప వికల్పాలు ఉంటాయి గృహములు కక్షగా తిరుగుతాయి కాబట్టి స్థిరత్వం ఉంటుంది సూర్యుడు కేంద్రం కాబట్టి అన్నిటికీ అహంకారం చుట్టూ తిరుగుతుంటుంది ఇదమ్మా దీనిలో ఉండేటువంటి పద్ధతి ఈ పద్ధతి ప్రకారం తీసుకుంటే అంతఃకరణ త్రయమే ఉంటుంది కానీ అంతఃకరణ చదుష్ట ఉండదు అంటే సూర్యుడు కూడా తన చుట్టూ తను తిరుగుతున్నాడు అంటారు కదా మళ్ళీ ఒకటి సూర్యుడు కూడా ఒక రౌండ్ తిరుగుతున్నాడు సూర్యుడు స్థిరంగా ఉంటాడు కదా ఇంకోటి చుట్టూ తిరగడుగా ఇంకోటి చుట్టూ తిరగడు అంటే తిరిగిన తన స్థిర దాటిపోడు కదా మీకు ఏ గ్రహాల వక్రం ఉంటుంది కానీ సూర్యుడికి వక్రం ఉంటదాన్ని చూడండి మీరు అవును అవును అవునా కదా అవును ఉదాహరికి ఒక్క చరణం ఉంటుంది అభిచారం ఉంటుందికి ఉండదు అక్కడే అహంకారం యొక్క స్థితి అది అది అహంకారము మాయా కర్మ అహంకారము మాయా కర్మ కర్మ కూడా అక్కడ ఉంటుందా కర్మ అంటే భూమి వాస్తవానికి అది అర్ధ అర్డరు అదొక అదొక ప్రక్రియ కానీ ఈ చిత్తముడు దేనికోసం చెప్పాల్సి వచ్చిందంటే ఈ పూర్వజన్మ నుంచి నీకు సంస్కారం వస్తుంది కాబట్టి ఆ సంస్కారములు నీకు అంతర్నిహితంగా ఉంటాయి కాబట్టి అవి శ్వాస ద్వారా తీసుకుడికటి చిత్తము అనేదాన్ని తంత్ర గ్రంథాల్లోనూ వేదాంత గ్రంథాలలో ఒప్పుకున్నారమ్మా సాంఖ్యం ఒప్పుకోదమ్మా సాంఖ్యం ఒప్పుకోదా సాఖ్యంలో లేదమ్ చిత్తమ్ యంలో ఉందోగంలో చిత్తవృత్తిరోధక అంటారుగా మరి అక్కడ చిత్తాడు యోగ చిత్తాడు కాబట్టి అంటాడు సంస్కారాలకి వాసనలకి తేడా ఉంటున్నాయా అది సంస్కారాలకి వాసనకి తేడా చాలా మంది వాసనలనే సంస్కారాలు కూడా వ్యవహరిస్తారు వాసన అనేటువంటిది కరెక్ట్ గా నిర్ణయించడంలో మన తేడాలు వస్తున్నాయి కాబట్టి మనము దుర్వాసన సువాసన అనేటువంటి పదాలు కూడా వ్యవహారంలో వాడుతున్నాం కాబట్టి అంటే చెప్తున్నా నేను ఖచ్చితం కలిగించడం కోసం సంస్కారములు అంటారు ఆత్తమ్ము ఏదైతే పందబడిందో అవి ఆ పడ్డ సంస్కారములు ఈ పందబడ్డ సంస్కారముడు ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే వేదాంతంలో జన్మ పునరుజన్మ అనే దానికి ప్రాముఖ్యత ఉంది దానికి ప్రాముఖ్యత లేదు ఎందుకంటే జన్మెచ్చినా పునరుజ్జన్మేత్తినా జన్మే అది ఉనికి ఇరవై మూడు శాతాలతో కూడుకుంటుంది ఉంటే అది పుట్టడం దగ్గర నుంచి వెళ్ళిపోవడం దాకా ఒకటే లెక్క తప్ప ఎన్నిసార్లు పుట్టావో దానికి లెక్కలేదు లెక్కలేదు అంతే ఆ ఉన్నదంతా ఒకటే అంతే ఒకటే వేదానికి అలా ఒప్పుకోదు అందువల్ల వాళ్ళ చిత్తాన్ని ప్రవేశపెట్టారు అందువల్ల వాళ్ళ చిత్తాన్ని ప్రవేశపెట్టారు అదే అనమాట అంటే సంస్కారాలు అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం నిర్ణయం బుద్ధిలో నిర్ణయమే సంస్కారం కాబట్టి సంస్కారం అంటే బలమైన నిర్ణయాలు బలమైన నిర్ణయాలు అనుకోవచ్చు బలమైన నిర్ణయాలు ఏవి ఉన్నాయో ఏవి మిగులుతాయో అవి నీకు సంస్కారాలు అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం చూసుకున్నా మళ్ళీ జన్మకి నీ సంస్కారాలు తెచ్చుకుంటున్నావు రద్దు చేసుకుంటున్నావు మాట వాడతారు కదా అవును అయితే నువ్వు నిర్ణయం ఏం చేసుకున్నావో నీ నిర్ణయాలు నువ్వు వాటిని ఈసారి కంప్లీట్ చేసుకుంటున్నావు ఇవి ఇవి కంప్లీట్ చేయాలి అని తెచ్చుకున్నావు సంస్కారాలు వాసనలు అంటే ఇప్పుడు ఇక్కడ మేము నిన్న మీరు చెప్పిన శాస్త్ర వాసన లోకవాసన దేహ వాసన మూడు వాసనలు అవును ఆ మూడు వాసనలలో వాటిని పట్టి అంతకు ముందు వాటిలో ఏ ఉన్నాయో నీకు అంత అంటే అంతకు ముందున్నా లేకపోతే ఇప్పుడున్నా ఇప్పుడే తీసుకుందాం పోనీ ఇప్పుడే తీసుకున్నా నీ లోపల వీటి వల్ల నువ్వు ప్రభావితం అవుతావు ఆ ప్రభావితం అయినవి నీకు వాసనగా నీకు ఎక్కడ అహంకారంలో పనిచేస్తున్నాయి ద్వారా చిత్తంలో ముందు వాసనలు వాసన నుంచి గుణ అంటే ఇటునుంచి అటు అటునుంచి ఇటు కొంచెం తేడా ఉంది అంటే ఇక్కడ నాకు ఇట్లా చూసుకోవాలి ఇక్కడ ఏమనిపించింది అంటే అనయ్య ముందు గుణాల ప్రేరణతో వాసన వాసనల ప్రేరణతో గుణాలు అందుకుంటాయా ఆ రెండిట్లో అక్కడ ఆగింది ఒక నిమిషం గుణమునే పనిచేసేది ఫస్ట్ ఫస్ట్ పుట్టింది గుణాలే అంటారు అయితే ఫస్ట్ గుణాలంటే ఇప్పుడు దీనికి మహత్వ మహదహంకారం దగ్గరకు వెళ్తే అన్నయ్య ముందు మహత్వ మహదహంకారం అంటాం కదా పైన మహత్ అంటే సృష్టి లేని చోట నుంచి సృష్టి కలగటం మహత్వ సృష్టి లేని చోట నుంచి సృష్టి కలగటం మహత్తు అవుతుంది అవునమ్మా ఆ మహత్ అయినప్పుడు మహత్తుకి ఏ గుణాలు లేవు అక్కడ ఉనికి ఒక ఉనికి మాత్రమే ఉంది మహత్తులో ఆ మహత్తులో నుంచి ఫస్ట్ దానికి వాసన ఏముంది వాసన లేదు కదా అక్కడ అక్కడ ముందు గుణాలే రావాలి అవును వాసన లేదు గుణాలు వచ్చినాయి గుణాల నుంచి మరి అప్పుడు లోకానికి సంబంధించిన వాసనలు ఇది ఉండాలి అది కావాలి ఇది ఇట్లా చెయ్యాలి నిర్ణయం వాసనలు గుణి మహత్వ లక్షణాలు చాలా వివరంగా సాంఖ్యంలో కపిలుడు భాగవతంలో వివరిస్తాడు అది మహదహంకారం అని పిలవబడింది మహత్వ నుంచి వచ్చేది మహద్కారం అంతే కదా మహదహంకారం అని పిలవబడింది అది ఇప్పుడు మనకి మనకి చూసుకున్నా మహత్య మహ మహద్ అంటే మహతృడు వచ్చింది కాదు మహత్వే అయిన అహంకారము ్రహ్మ అవ్యర్థం అయితే అవ్యక్తం సరే నాకు ఆ మాటలు కరెక్ట్ గా తెలియవు అయితే బ్రహ్మణ అవ్యక్త అంటే నేను ఎట్లా చూసుకుంటున్నా అంటే అన్నయ్య మనకు చూసుకుంటేనే కదా అది అర్థమవుతుంది ఏ చదువుకున్నా అంటే మనం మన ఆలోచనసేపటికి అంతే శాస్త్రం శాస్త్రంగా చూస్తే నాకు అర్థం కాదు కదా అందుకని మనకు చూసుకుంటే ఏదో ఇప్పుడు శాస్త్రంగా చూడాలమ్మా శాస్త్రం చదివేటప్పుడు శాస్త్రమే చూడాలి అవును లెక్క రోడ్డు మీద లెక్క వేస్తున్నప్పుడు ఆ లెక్కే చూడాలి ముందు ఆ లెక్కే చూడాలి కానీ మీరు అభ్యాసం చేసే లెక్క రాసుకోకూడదు రాదు రోజు ఇదే చెప్తున్నారు మనకేమో బుద్ధి అత్యే పని చేస్తుంది అదే అది పోవాలి వద్దు ఇవాళ మీరే చెప్పండి అయితే వింటాను అలా కాదు చెప్పకూడదు చెప్పకూడదు దానికోసం అది కాదు ఎందువల్ల అంటే ఇది ఎలా ఉంటుంది ఇప్పుడు లెక్కల మ్యాస్టార్ అభ్యాసం ఇస్తాడు మనకి మ్యాస్టార్ సూత్రం వర్క్అౌట్ చేసి చూపిస్తారు చూపించి అప్పుడు ఆ సూత్రాన్ని పెట్టి మనం వడ్డీ వడ్డీ అవునా కదా అవును అవును అలాగే సైన్స్ మాస్టర్ ఏం చేస్తారు ప్రయోగం చేసి చూపిస్తారు చేసి చూపించి నేను ప్రయోగం చేయమంటారు అవునా అవును దీనికి విద్యా విద్యా విధానంలో మూడు సంప్రదాయాలు ఉన్నాయమ్మా అదేమిటంటే పారణ ధారణ ప్రయోగా వాతాని పారణ అంటే చదువుట ద్వారా ధారణ అంటే గుర్తు పెట్టుకున్న ద్వారా ప్రయోగా వ్యాప్త అంటే ప్రయోగము ద్వారా పొందుట ద్వారా ఈ మూడు స్థితులు కంపల్సరీ ఇది నేను చెప్తున్నది ఎప్పుడు చెప్తున్నది దర్శనం నూట యాభై ఏడీలో ఉన్నా శాసనంలో మాట చెబుతున్నాకం నూట యాభై ఆ రోజుల్లో రాజకుమారులు విజయ గురించి చెప్పేటప్పుడు వాళ్ళు ఏ రకంగా విజయ నేర్చుకునేవాళ్ళు అని శబ్దార్థ గాంధర్వ న్యాయాద్యానాం విద్యానాం మహతీనాం ారణ ధారణ ప్రయోగా వాతాని ఆ శాసనంలో ఉంటుంది అందులో చెప్తున్నదే మీకు అంటే గత ఎనిమిది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పద్ధతి ఇది నూట యాభై ఏడులో ఉన్న పద్ధతి ఇది అందువల్ల మొట్టమొదటి ఏమిటంటే చెప్తున్నది మనం విన్నట్టయితే ప్రశాంత చిత్తంతో అప్పుడు మనం స్వస్థతగా మనం దాన్ని ఇంటించుకుని టాటింగ్ పేపర్ లాగా అప్పుడు ఆ తర్వాత మనం దాన్ని మనం మార్చుకోవాలి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ సమన్వయం చేయడంలో వేదాంతపరమైన సాంఖ్యపరమైన విశ్లేషణలో ఈ తేడా వస్తుందమ్మా నేను రెండూ చూశాను కాబట్టి చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను సూర్యుడు గ్రహాలు భూమి అని చెప్పానా లేదా వాటి మూడింటికి కూడా మనస్సు అహంకారం మనస్సు బుద్ధి అహంకారం సరిపోతుంది చెప్పానా లేదా కాబట్టి మనం సౌర మండలంలో ఉన్నట్టే కదా లెక్క యోగశాస్త్ర ప్రకారంగా కూడా అంతరింది అంతా కూడా ఆ మూడికి అంత ప్రభావానికి గురవుతుంది కదా అవునా కదా అవును అవును అందువల్ల మనస్సుకు సంకల్ప వికల్పాలు ఉన్నాయి భూమి కల చుట్టూ సూర్యుడు చుట్టు దొరుకుతున్నాడు సంకల్ప వికల్పం వస్తుంది గ్రహములు తమ చుట్టూ తామే తిరుగుతుంటున్నా తమ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాడు ఖచ్చితంగా ఒకే కథలో అందువల్ల అక్కడ బుద్ధి బుద్ధి వస్తుంది తనే ప్రకాశిస్తూ తన చుట్టూ తాను తిరుగుతుంటాడు సూర్యుడు అనుకున్నా కూడా సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతున్నాడు అనుకున్నా కూడా దాన్ని బట్టి అక్కడ అహంకారం అవుతుంది కాబట్టి మూడు గుణములకు మూడు అహంకారాలు సరిపోయా లేదా మూడు చుట్టు సరిపోయా లేదా అంతరింద్రియాలు నాలుగోది రావడానికి అవకాశం లేదుగా అవును అవునా కదా అవునండి అంటే మీ సాంఖ్యానికి వేదాంతానికి ఉండదు డిఫరెన్స్ చెప్తున్నా మీకు ఆ డిస్క్రిపెన్సీని మనం అర్థం చేసుకున్నట్టయితే మనం సాంఖ్యానికి కొంతమంది యానిమల్ సైన్స్ అని వ్యాఖ్యానం చేశారు అది యానిమల్ సైన్స్ అని కానీ యానిమల్ సైన్స్ కాదది భగవద్గీతలో మూడో అధ్యాయంలో శ్లోకంలో మూడవ ధ్యానం మూడవ శ్లోకంలో అనుకుంట మూడవ శ్లోకంలో ఒక మాట చెప్పబడింది అదేం చెప్తాడంటే అదేం చెప్తాడంటే రమ్మాకేస్ వివిధ నిష్ఠా పురా ప్రోక్త మయానక జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగిన ఈ లోకములో రెండు రకమైనటువంటి నిష్ఠాలను నేను పూర్తి పూర్వం చెప్పుకున్నాను ఒకటి సాంఖ్యులకు జ్ఞానయోగము యోగులకు కర్మయోగము అని ఇది ఫస్ట్ మన స్టాండర్డ్గా తీసుకోవాల్సింది దీనికి సమన్వయం ఎక్కడొస్తుందంటే మండల బ్రాహ్మణో పరిషత్ లో ఉందమ్మా సమన్వయం మండల బ్రాహ్మణ ఉపరిషత్తులో యోగమును రెండు రకాలుగా వివరిస్తారు కర్మయోగము జ్ఞానయోగము అని కర్మయోగము జ్ఞానయోగము అని ఎందువల్ల మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలే ఉన్నాయి కర్మేంద్రియముల ద్వారా సమన్వయం చేసుకుంటే కర్మయోగము జ్ఞానేంద్రిల ద్వారా సమన్వయం చేసుకుంటే జ్ఞానయోగము ఇవి రెండు మనసు మీద ఆధారపడతాయి కాబట్టి తర్వాత డెవలప్మెంట్ ఏ వచ్చిందంటే తారకము అమనస్కము అని వచ్చింది mm. ఇది కూడా ఉపరిషత్తులో చెప్పబడింది mm. మీకు వివరణ చెప్తున్నా mm. mm. ఎందుకంటే ఈ వివరణ మీకు లేకపోతే ఈ mm. శబ్దాలను మీరు అర్థం చేసుకునేటప్పుడు mm. వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి వివరణలోకి వెళ్ళిపోతారు మీకు క్లారిఫికేషన్ ఉండాలి క్లారిఫై యువర్ యువర్ సెల్ఫ్ ఆ క్లారిఫికేషన్ మొట్టమొదట ముందు శృతి యుక్తి అనుభవం ఫస్ట్ వినాలి వినేసి తర్వాత యుక్తి తర్వాత అనుభవము వీటన్నిటికీ ఇంటర్ డిస్ ఇంటర్ ఇంటర్ సంబంధం ఉందమ్మా కాబట్టి వాటిని మనం పరిశీలన చేసినట్టయితే ఇక్కడ నిర్జాతం చేష్టితుం వాతి యచిత్వం న ప్రవర్తతే నిర్నిమిత్తం ఇదం కి నిర్జాం విచేష్టతే నిమిత్తం లేకుండానే ఇది ఒక్కసారి ధ్యానం చేయకుండా ఉంటుంది టెస్ట్ పని చేస్తూనే ఉంటుంది దీనికి నిమిత్తం అనేటువంటిది ఉండదు అంటే ఇది కార్యకారణ సంబంధం మనకి అతీతమైనది ఏమా వింటున్నారా చెప్పండి హలో చెప్పండి కార్యకారణ సంబంధం ఉంటుంది కార్యకారణ సంబంధం అతీతమైనది తత్వం యథార్థమాకర్ణీయ మందం ప్రాప్తి మూఢతాం అథవాచం అమూఢత్వ మందం యథార్థమాకర్ణ ప్రాప్నోతి మూఢతాం మనకి అజ్ఞాని యథార్థతత్వాన్ని విని మూఢత్వాన్ని పొందుతున్నాడు అథవా ఆయాతి సంకోచం సంకోచాన్ని పొందుతున్నాడు అమూఢకోపి మూఢవత్ జ్ఞాని కూడా అవకోడు మూఢవత్ మూఢవలే అవి కూడా పొందుతుంటాడు అజ్ఞాని వల్ల పొందుతున్నాడు అని అంటే అక్కడ చేయడానికి ఏం లేదు అని అది యథార్థం అది మూఢుడువి ఏం చేస్తాడు చేయకుండా ఊరుకుంటాడు జ్ఞానం ఏం చేస్తాడు అది విన్నప్పటికీ మురుడు ఉంటాడు మురుడు కాకపోయినా అది చిన్న తేడా ఇక్కడ తత్వం యదార్థమాకర్ యదార్థమాకర్ణ్య మంద్రాప్నోతి మూఢతాం అథవాయాతి సంకోచం అమూఢకోడు ఒకడు మూఢుని అజ్ఞాని వరే మూఢత్వాన్ని పొందుతున్నాడు జ్ఞాని కూడా కాబట్టి అమూఢత్వతి మూఢవత్ కాబట్టి దానివల్ల మూఢత్వాన్ని మళ్లీ పొందుతున్నాడు అంటున్నాడు అక్కడ కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి ఇక్కడ రెండు స్థితులున్నాయి ఏమీ చెయ్యక్కం లేదు అనేటువంటి దాన్ని అర్థం చేసుకుని మూఢుడుగా ఉండడం వేరు ఆ తత్వము అర్థం చేసుకున్న తర్వాత ఉండడం వేరు అని చెప్తున్నాడమ్మా అర్థమైంద ఇక్కడిది ఆ తత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత మూఢంగా ఉండడం వేరు తత్వం యదార్థమాకర్ణీయ మంద్రాప్త మూఢవత్ అంకోచం అమూఢత్వీ మూఢవత్ కాబట్టి ఒక సంకోచ బుద్ధిని పొందుతుంటాడు ఒకడు ఎప్పుడు ఆ మూఢుడు మూఢుని వల్లే సంకోచాన్ని పొందుతుంటాడు ఇక్కడ స్థితి ఏమిటంటే సమాధి స్థితికి మూఢస్థితికి తేడా ఏమిటంటే మూఢస్థితిలో గుణముల ప్రతిప్రసవం ఉంటుంది సమాధి స్థితిలో గుణముల ప్రతిప్రసవం ఉండదు ఇది పతంజలి చెప్పారు ప్రతిప్రసవం అంటే తిరిగి తిరిగి పుట్టడం దాన్ని రిఫ్లెక్స్ ఆక్షన్ అంటారు ఆ రిఫ్లెక్స్ ఆక్షన్ అనేటువంటిది ఉండదు గుణాలకు అక్కడ ఎక్కడ సమాధి స్థితిలో గుణములేమో ఉంటాయి కానీ ఇక్కడ ఎక్కడ బూఢుడికి ఆ రిఫ్లెక్స్ ఆక్షన్ కూడా ఉంటుంది అంతే డేడా అదమ్మా డేడా శాంతించిన గుాలతో ఉ సమాధి స్థితిలో ఉన్నవాడికి జ్ఞానికి మూడునికి అదితాడు గుణాలకు లోబడినవాడు మూడు గుణాలకు శాంతించిన స్థితిలో ఉన్నవాడు అనే ఒక్క నిమిషం ఉన్నాయా ఇతను ఎవరు తెగ చేస్తున్నాడు ఒక్క సెకండ్ ఇప్పుడే మాట్లాడతాను మీతో మళ్ళీ ఫోన్ పెట్టేస్తా ఒక్క సెకండ్ హలో హలో